సంకీర్తన ఇందులో కర్త ఎవ్వడు లేడు కాబోలు ముందు కరివరదుడే ముక్తుడు కాబోలు ఆడితిబో బహురూపాలన్ని యోనులబుట్టి తోడనే బ్రహ్మాదులనే దొరలేదుట దాడలు మెత్తాలేరు చాలునన్నవారులేరు వేడుక నడవిగాసే వెన్నెలాయ బ్రతుకు అన్ని కర్మములు చేసి ఆటలో బ్రాహ్మణుడనైతిని అన్ని వేదములనేటి యంగడి వీధి నన్ను చూచేవారు లేరు నవ్వేటివారూ లేరు వన్నెల సముద్రములో వానలాయ బ్రతుకు కారపు నాటకాలలో ప్రతిమనైతి కంసారి శ్రీవెంకటపతి మాయలోన హింసలియూ తేరే ఇందరు చుట్టములైరి హంస చేతి పాలు నీరునట్లాయం బ్రతుకు